హరిభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం ఏ బలం జ్ఞానమూర్తిం గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమలంధీ సాక్షి భూత సాక్షి భూత భావాతీతరం సద్గురు నమా నమో బ్రహ్మా బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యోషిభ్యో మహాభ్యో నమోరుభ్యర్వ ప్లవర ప్రజన ప్రత్యర్థో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివ సమా శంకరమ్యమా అస్మపర్యం వందేపదరం పరా స్వగురు నిజ గురు సద్గురు పరబ్రహ్మణే నమీ ఓ శ్రీగరుభ్యో నమ తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరనుచూ కనుగొన్న కనుగొన్నట్లా తెలివి శరీర జగంబులు గల వస్తువు బిందువనుచూ కనుగొన రాధా నే తెలిపితే విని నమ్మరాధ తెలివిచే భయలుండ తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివెయ్యరా పోనీ కనుగొనరాధా నే తెలిపితే విని తెలుపు మృదుత్వము మధురము కల వస్తువు చక్కెరనుచు కనుగొన్నట్లా తెలివి శరీర జగంబులు కల వస్తువు బిందువనుచు కనుగొనరాధ నే తెలిపితే విని నమ్మరాధ తెలివిచే బయలుండ తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివెయ్యర పోని కనుగొనరాదా నే తెలిపితే విని నమ్మరాదా ఇది పదవిభజన అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతి వార్తీక పద్ధతి అంటే వేదాంత సిద్ధాంతాలలో చాలా ఋష్యాశ్రమ సంప్రదాయాలను అనుసరించి అనేక సిద్ధాంతములను అనేక వాదప్రతివాదములను ఆనాటి కాలంలో ఈనాడు ఎలా అయితే విశ్వవిద్యాలయాలలో చర్చలు చేపట్టేవారో ఆ నిర్ధారణ కొరకు మహనీయులైనటువంటి వారి అనుభవ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఆయా సిద్ధాంతాలపైన వాదప్రతివాదములు జరుగుతూ ఉండేవి వాటిలో అనేక రకములైన వాదములు ఉన్నాయి అంటే చర్వాకవాదము అలాగే అజాతవాదము అలాగే వివర్తవాదము ఇలాగా చాలా వాదములు మనకి బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాలలో అలాగే వేదాంత పంచదశలో అలాగే వేదాంత పంచవింశతులు ఉపనిషత్తులకు సంబంధించిన వ్యాఖ్యానాలలో కనబడుతూ ఉంటాయి ఆనాటి కాలంలో విజ్ఞానాన్ని అందించడానికే ఈ వేదాన్ని వినియోగించారు అన్ని రకాల విజ్ఞానాలని వేదము అనే పేరు మీద అందుబాటులోకి తీసుకొచ్చారు తెలియదు వేదము అంటే అర్థం ఏమిటంటే వాయిదం ఉన్నది ఇది అని నిర్ధారణగా ఏదైతే చెప్పగలదో దానికి వేదం అని పేరు అనేక రకాలు దాంట్లో అందుకని వేదము అంటే ఇంకొక అర్థం ఏమిటంటే విత్తన ధాతువు నుంచి వచ్చింది కాబట్టి విజ్ఞాన భాండాగారము అని అర్థం మీరు అందులో ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఒక్కొక్క సూత్రాన్ని తీసుకుని మరలా ఆయా ఋషి ఆశ్రమ సంప్రదాయాల వాళ్ళు అనేక రకాలైన పరిశోధనలు చేపట్టేవాళ్ళు కాబట్టి మౌలికంగా చూస్తే సిద్ధాంత సముచ్చయము సూత్ర సముచ్చయము అంతా వేదభాగాలలో ఉంటాయి అన్నమాట అది కర్మ విభాగానికి సంబంధించిందైనా లేక భక్తి విభాగానికి సంబంధించిందైనా లేక యోగ విభాగానికి సంబంధించిందైనా లేక జ్ఞాన విభాగానికి సంబంధించిందైనా ఇవే కాక కర్మభాగంలోనే ఆరోగ్య విభాగానికి దేశ రక్షణ విభాగానికి తనను తాను రక్షించుకునే విభాగానికి ఇట్లా ఇత్యాదులు చాలా ఉన్నాయి అందులో ఇవన్నీ ఇదంతా కలిపి వేదమే ధనుర్వేదం అనేది ఏదైతే ఉందో ఆ ధనుర్వేదమేమో శస్త్రాస్త్ర ప్రయోగం గురించి మాట్లాడు అలాగే ఆయుర్వేదమేమో ఆయుష్ని ఎట్లా కాపాడుకోవాలి పూర్ణజ్ఞానం పొందే వరకు ఈ శరీరాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి ఆరోగ్యాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి అని చెప్తుంది ఇట్లా రకరకాలైనటువంటి భాగములన్నీ వేదంలో భాగమే అలాగే వార్తీక పద్ధతి అనేది చాలా ముఖ్యమైన పద్ధతి అంటే బోధించేటప్పుడు మహావాక్య పద్ధతిగా బోధించడం ఒక తీరైతే వార్తీక పద్ధతిగా బోధించడం మరొక తీరు అంటే మహావాక్య పద్ధతి పండిత జనరంజకం అంటే బాగా అనుభవ జ్ఞానం ఉండి భాషా జ్ఞానం ఉండి శాస్త్రాన్ని బాగా మధించి తెలుసుకోగలిగి వ్యాఖ్యానాలను అర్థం చేసుకోగలిగి అన్వయ వ్యతిరేకాలను తెలిసినటువంటి వాళ్ళందరూ మహావాక్య పద్ధతిని అనుసరించి నిశ్చయాత్మక జ్ఞానాన్ని పొందుతారు మరి అంత పాండిత్యం లేకపోతే అంత భాషా సామర్థ్యం వ్యాకరణం శిక్ష వ్యాకరణం ఇలా ఛందస్సు ఇవన్నీ తెలిసిన వాళ్ళు కాకపోతే అలాగా అని ఆలోచించారు ఆలోచించి ఈ వార్తిక పద్ధతిని స్వీకరించారు ఇది కూడా ఒక ఉత్తమమైనటువంటి విధానం అంటే అర్థం ఏమిటంటే దీనిని సాధారణంగా మన భుక్తి విద్యకు సంబంధించిన వ్యవహార విద్యకు సంబంధించిన దాంట్లో మనకి బాగా తెలిసినటువంటి అంశాన్ని స్వీకరిస్తాం దానికి లక్షణాలని చెప్తాం అది చెప్పి నీ బుద్ధిని వివేక స్థాయిని పెంచడానికి और अत्युन अंशा स्वीकृत स्वीक दाने लक्षण दी दा की साम्या विलक्षणा चुप्त अटे पोलू व्यतिरेकूपी निम्न मैंने दाने अटे अधम भागा अधोभागा संबंधी भौतिक भागा संबंधी इहााने की संबंधी दाने निरसी पारमार्थिका स्थिरपरत దాన ఉన్న పరమును అందించే ప్రయత్నం చేస్తాం ఇది వార్తిక పద్ధతి కందార్థ బోధలో ఈ వార్తిక పద్ధతిని చక్కగా పాటించారు పరిపూర్ణం చెప్పడానికి అచల పరిపూర్ణ రాజయోగాన్ని అందించడానికి ఈ వార్తీక పద్ధతి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పద్ధతి అని స్వీకరించారు కందము అంటేని మామూలుగా భౌతికార్థంలో చూస్తే ఒక దోంప పిలకలు వేసే దుంప ఎప్పటికి చనిపోని దుంప ఏ కొది భాగం మీద మళ్ళా పుడుతుంది అలా అవకాశం ఉన్నప్పుడల్లా అంకురిస్తూ ఉంటుంది అది కంద దొంప గురించి అదే కంద పిలకని వివాహకాలంలో బ్రహ్మముడి వేసేటప్పుడు ఇద్దరి వల్లవాటులకి కలిపి మధువర్కాల వల్లేవాటికి ముడి వేసేటప్పుడు ఆ పురోహితుడు ఎవరైతే బ్రహ్మస్థానంలో ఉంటారో వారు ఆ కంద పిలక మొక్కను పెట్టి ము ముడివేస్తారు నైనా ఈ క్రతువు పూర్తయ్యే వరకు ఈ ముడివెప ఆకండి అని అది కర్మఫలానికి గుర్తు అనమాట సరే కందార్థం అని ఎందుకు చెప్పారయ్యా అంటే బ్రహ్మ నిర్వాణ స్థితిని సూచించేది కందార్థం తత్పరాన్ని తత్తు యొక్క పరస్థితిని సూచించేది కందార్థం ఇది ఈ ఛందస్సు కందము అనేటటువంటి ఛందస్సు ఈ వార్తీక పద్ధతికి సులభమైన పద్ధతి కాబట్టి వేమన యోగీంద్రులు కానీ చాలామంది ఈ కంద పద్యాన్ని తమ యొక్క సూటిగా చెప్పడానికి సూచనగా చెప్పడానికి సూత్రంగా చెప్పడానికి సులువుగా ఉండే పద్ధతిగా వీటిని స్వీకరించారు పెద్ద ఇప్పుడు మహాభారతం అట్లాంటి ఉద్గ్రంథాలలో రకరకాలైన చందాలను కనపడతాయి ఉత్పలమాల జంపకమాల శారుదోలం మత్యేభం ఇవన్నీ ఛందస్సులో భాగాలు అవన్నీ బాగా భాషా పాండిత్యం ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి అన్వయ వ్యతిరేకాలని మరి అంత పాండిత్యం లేకపోతే లేకపోయినా కూడా సామాన్యులు కూడా మామూలుగా రోజువారీ జీవితంలో ఒకప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఒక అమ్మాయిని ఎవరైనా మన ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలంటే అమ్మ మీ అమ్మాయికి కందార్థాలు వచ్చా అని అడిగేటటువంటి సాంప్రదాయం ఆంధ్రదేశంలో ఉండేది అంటే అంత సామాన్యంగా ప్రతి ఒక్కరి నోటా ఈ కందార్థాలు ఉండేవి కాలక్రమంలో మధ్యతరాలలో అది మరుగైపోయింది మరలా దాన్ని అర్థం చేసుకోవచ్చు ఈ వీటిలో విశేషం ఏమిటంటే చిన్న పిల్లవాడి కూడా అర్థమయ్యి చెప్పేసేయచ్చు ఎట్లాగో చెప్తానంటే ఎవరినైనా ఏమైనా నీకు పద్యం ఉత్సాహనంగానే ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు చూడ చూడరుజుల జాడ వేరు పురుషులందు పురుషులు వేరయ్యా అని పద్యం చెప్తారు ఆంధ్రదేశంలో ఎవరినైనా పద్యం చెప్పమంటే మొదట చెప్పే పద్యం ఇదే ఉప్పు కప్పురంబు ఒక పోలిక చాలా హాస్యంగా వ్యంగ్యంగా వాడబడినటువంటి పద్ధతి కూడా ఇదే కానీ నిజానికి అందులో చాలా విశేషం ఉప్పు కర్పూరం ఈ రెండు లక్షణాలు వేరు వేరే ఉప్పు కూడా ఒక కాలంలో తనకు తాను కరిగిపోతుంది కర్పూరం కూడా హరించుకుపోతుంది ఆ రెండు లక్షణాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి పురుషులందు పుణ్యపురుషులు అంటే పురుషోత్తముడు ఆ పురుషోత్తముడు కూడా ఒక కాలంలో ఉన్నట్టు తోస్తున్నాడు ఒక కాలంలో లేకుండా పోతున్నాడు సూచించడం ఆ పద్యం వెనకున్న అంతర అర్థం అంతేగాని ఐహికమైన అర్థంతో చెప్పలేదు అలాగే అంత సులువుగా పురుషోత్తమ స్థితి గురించి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవద్గీతలో గాంభీర్యంతో చెప్పబడినటువంటి విజ్ఞానాన్ని ఈ కందార్థంలో సులువుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పబడినటువంటి సూత్రాలు సూచనలు ఈ కదార్థంలో ఉన్నాయి ఊర్ధ్వమూలమాఖం అశ్వత్థం చందంసి పర్ణిం ఇది తెలియాలట ఊర్ధ్వం మూలం మూలమేమో పైన ఉందట శాఖలేమో కిందకున్నాయట మామూలుగా మనం భూమి మీద ఉన్నటువంటి వృక్షాలను చూస్తే భూమి లోపలికి వేళ్ళున్నాయి భూమి పైన చెట్లు కనబడుతున్నాయి కానీ సంసారం అనే వృక్షం జగత్ అనే వృక్షం विश्वने वृक्षों ने वृक्ष व्यतिरेक होता ऊर्धमूल शाख अश्वत्थु चंद चाल मतर्मुखमेंटेटे अट्कर ఈ ఊర్ధ్వమూల మధశ్శాఖం నీలో ఎలా ఉందో తెలుసుకోవడమే అంతర్ముఖ ప్రయాణం అంటే ఇది తెలియకపోతే ఏమీ తెలియనట్టే లెక్క ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని సత్సంగాలు విన్నా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా ఎన్ని సాధనలు వనర్చిన ఈ ఊర్ధ్వమూల అంటే ఏమిటో తనలో ఎలా ఉందో ఆ జీవభావం ఎలా వ్యాపించింది ఆత్మభావం ఎలా వ్యాపించింది ఆ బ్రహ్మభావం ఎలా వ్యాపించింది ఆ పరబ్రహ్మ నిర్ణయం ఎలా వ్యాపకమై ఉన్నది దాని అవతలున్న స్థితి ఏంటి ఇది తెలియాలి తెలియాలి అంటేనే మరి తెలివితోనే వాడుకోవాలి కదా తెలియడం అన్న పని తెలివి యొక్క పని అదే మాట ఈ కందార్థంలో వాడుతుంది అజ్ఞానం అజ్ఞానం అజ్ఞానం అంటాం కదా ఈ అజ్ఞానం ఎలా పోతుంది అని అడుగుతారు చాలామంది జ్ఞా అన్నటువంటి లక్షణం తెలివికి సంబంధించింది కదా తెలియదనుటే అజ్ఞానము తెలియననుటే జ్ఞానం సులభంగా చెప్పేశారు ఒక అందార్థంలో ఏమిటయ్యా అంటే తెలియదనుటే అజ్ఞానం తెలియననుటే జ్ఞానం మరి ఇంకేమిటండి తెలిసడి తెలివిని బాయుట బ్రహ్మము రహస్యం ఇలా చెప్పారు ఏ తెలివితో అయితే తెలియదని చెప్తున్నావో ఏ తెలివితో అయితే తెలుసు అని చెప్తున్నావో ఆ తెలివి బ్రహ్మం ఆ తెలివి సాక్షి ఆ తెలివి చైతన్యం ఆ తెలివి ఆత్మ ఆ తెలివి జీవుడు ఆ తెలివికే అన్ని పేర్లు ఇప్పుడు ఏం చేయాలంట మరి ఆ తెలివిని స్వాధీనపరచుకోవా ఆ తెలివి యొక్క మూలాన్ని కనుక్కోవా ఆ తెలివికి మూలం లేదని తెలుసుకో బయలులో తెలివిని తెలివి చేతే పోగొట్టు నీ మోక్షం అంటే సులభంగా చెప్పవయ్యా అంటే ఇంత సులభంగా చెప్పవచ్చు తెలివిని తెలివితో తెలుసుకుని తెలివిని తెలివితోనే పోగొట్టడానికి మోక్షం అని పేరు వేదాంతసారమంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది ఈ రహస్యాన్ని ఈ కదార్థంలో చాలా చక్కగా అందించే ప్రయత్నం చేశారు మనకి బాగా తెలిసింది చిన్నప్పటి నుంచి మధురం అంటే తీయదనం ఈ ప్రపంచంలో నీకు తీయదనం తెలుసానైనా అంటే ఎవరైనా ఏం చెప్తారు తెలుసండి అంటారు ఎలా తెలుసు అయినా నీకంటే వెంటనే పంచదార డబ్బా చూపిస్తాడు అదే చెప్తున్నారు పంచదారను చూస్తే మనకి ఏం కనపడ్డాయట తీయదనం ఎలా ఉంటుంది అని అడిగామనుకోండి ఆ పిల్లవాడి తెల్లగా ఉంటుంది అంటాడు అటెలా ఉంటుంది అని అనుకోండి అది మృదువుగా ఉంటుంది అంటాడు ఇంకెలా ఉంటుంది అట మధురంగా ఉంటుంది అంటే తెలుగు మృదుత్వము మధురము కల వస్తువు చక్కెరనుచు కనుగొన్నట్లు ఎవరైనా సరే మీ ఇంట్లోకి వెళ్ళి చక్కెర డబ్బా ఎక్కడ ఉందో వెతకాలనుకోండి నల్లగా ఉన్న వస్తువులను వెతుకుతాడా ఎర్రగా ఉన్న వస్తువులను వెతుకుతాడా పచ్చగా ఉన్న వస్తువులు వెతుకుతాడా ముందు తెల్లగా ఉన్న వస్తువులను వెతుకుతాడా అంటే మొట్టమొదట మనకి పనిచేసేది దృగీంద్రియం ఆ దృగీంద్రియం కాబట్టి ఆ కన్నుని ఉపయోగించి మొట్టమొదట మనం మన శక్తిలో యాభై శాతం ఈ కన్ను లాగేస్తున్నాయి నీ తెలివిలో యాభై శాతం పనిచేసేది కన్ను ద్వారా ఇక మిగిలిన యాభై అనే మిగిలిన ఇంద్రియాలకు పనిచేస్తుంది కాబట్టి ఎవరికైతే చూపు నిలబెట్టడం వచ్చిందో వాడు మనసును నిలబెట్టగలిగేటటువంటి సమర్థుడవుతాడు ఎవరైతే మనసును నిలబెట్టలేకపోతున్నాం నిలబెట్టలేకపోతున్నాం నిలబెట్టలేకపోతున్నామని జీవితకాలం సమయం వ్యర్థపరచాల్సిన అవసరం లేదు పూర్వం ఏం చేసేవాళ్ళంటే అంటే నా చిన్నప్పుడే నాకు తెలుసు నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే ఈ విషయం తెలుసు మా తాతగారు చెప్పిన సంగతి అన్నమాట నాయన చూపునంటి మనసు నిలచొర సుజ్ఞానికి ఇదే అంశం ఇరవై ఆరేళ్ల వయసు అప్పుడు మళ్ళా మహనీయులు బలరామకృష్ణయ్య గారి నోట విన్నాను మేడం ఇది దృక్సిద్ధాంతంలో ఉన్నటువంటి సూచన సూపు ఎక్కడ నిలబెడితే అక్కడ మనసు నిలచిపోతుంది ఇది సృష్టి రహస్యం కాబట్టి మన వాళ్ళు పెద్దవాళ్ళు ఈ సత్యాన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి మానవులందరినీ చక్కగా రోజు నిత్య దీపారాధన అనే సాధన దీపన్నారు నిత్య దీపారాధనతో మనసు నిలిచిపోతుంది ఎప్పుడు అంటే ఆ దీపశిఖ మీద దృష్టి నిలిపి ఉంచాలి కార్తీక మాసం అంతా దీపారాధనలు చేసామంటుంటారు ఈ దీపారాధన రహస్యం తెలియకుండానే కార్తీక మాసం వెళ్ళిపోతుంది మళ్ళీ దీపారాధన చేయడం మళ్ళీ కార్తీకం వస్తేనే దీపారాధన అంటారు కానీ ఈ కార్తీక మాసంలో తెలియవలసిన అంశం ఏమిటంటే ఈ దీపారాధన ఈ నలభై రోజులు చేసేటప్పటికీ మనసు నిలుచుకోవాలి ఆగిపోతుంది కాబట్టి మనసు రహస్యాన్ని తెలియజెప్పేటటువంటి లక్షణం ఈ కార్తీక మాసంలో అందుకని మనసును నిలబెట్టడానికి ఉపకరణంగా నీకు ఏం అంటే దానికి షడ్రుచుల్ని అందించకూడదు షడ్రుచులను అందిస్తే మనసు పరిగెడుతుంది అందుకని ఉపవాస నియమం పెట్టేది ఇంకేం చేశారు బాబు చన్నీళ్ళ స్నానం చేయవయ్య అన్నారు ఈ కాలం చలిచలిగా ఉండే కాలం పూర్తిగా చలిగా ఉండదు గజగజ వణిగేట ఉండదు కానీ చలిచలిగా ఉంటుంది పొద్దున పడి చలిచలిగా ఉండే కాలంలో చన్నీళ్ళు ఏమన్నారు ఎందుకని అంటే నీకు ఆ స్పరిశ సుఖం అది నిన్ను పరిగెట్టిస్తుంది అనేక రకాలైన ఉద్వేగాలకు కారణం ఈ స్పరిశ సుఖమే అనేక రకాలైనటువంటి ఏమంటారు క్రైమ్ నేరాలకి స్పర్శసుఖమే మూలం కాబట్టి ఆ రకమైనటువంటి స్పర్శసుఖాన్ని అధిగమించేటట్లుగా చన్నీళ్ళ స్నానం చేయమంటారు రెండు పూటలా చన్నీళ్ళ స్నానం చేయవయ్యా రెండు పూటలా దీపారాధన చేయవయ్యా రెండు పూటలా దీపారాధన చేసిన తరువాత ఘడియకాలమైన దానికి సమయం కేటాయించాలి ఆ ఘడియకాలం ఏం చేయాలయ్యా అంటే అటు ఇటు పరిగెత్తమలే లేకపోతే అష్టోత్తరాలు సహస్రనామాలు ఏమి ఉండవు అదంతా ఆశ్వయుజంలో ఆశ్వహిజ మాసంలోనేమో అమ్మవారికి అష్టోత్తరాలు సహస్రనామాలు చండీ యాగాలు చండీ ఓ రకరకాలైన పనులన్నీ ఉంటాయి ఆశ్వయుజంలో ఆర్థికలావే ఉండవు ఎందుకని అంటే నీ లక్ష్యం సదాశివుడి ఆ సదాశివుడు ఎలా ఉన్నాడా నిరంతర ధ్యాన ముగ్నుడు సిదానందరూప శివోహం కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలయా అన్నారు ఆయమయ్య అప్పుడు చేసేవుగా పూజలన్నీ ఆ పూజలన్నీ నీకు బాగా పనికొస్తాయి ఇప్పుడు అమ్మ దయ నీకు బాగా లభిస్తుంది నువ్వు చక్కగా దీపారాధనలో చేసిన తర్వాత దీపశిఖలో ఆ ఈశ్వర ధ్యానం చెయ్యి దృష్టిని భూమధ్యంలో నిలుపుకో ఆ దీపశిఖ మీద దృష్టి నిలబెట్టు అర్ధనిమిళిత నేత్రుడై చక్కగా ఆ దీపశిఖని ఘడియకాలం పాటు చూస్తూ ఉండు రెప్ప వేయకుండా ఇది కార్తీక మాసం ప్రతి ఒక్కరూ దీపారాధన ద్వారా చేయవలసిన సాధన అందువల్ల స్నానం దీపారాధన జపం ధ్యానం ఇవన్నీ ఆ ఘడియకాలంలో పూర్తి చేయాలి ఏ అర్చనలేవు ఇప్పుడు బయటకు వచ్చావు ఈ ఘడియకాలం తర్వాత బయటకు వచ్చావు ఇప్పుడు నువ్వు శివధ్యానంలో గడియ కాలం గడపడం వలన నీవు రుద్రస్వరూపుడు అయ్యావు బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏకరుద్రమే చేస్తావో ఏకాదశ రుద్రమే చేస్తావో లేదా సహస్రలింగార్చనే చేస్తావో మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే ఆంతరికమైనటువంటి సాధన చేయవచ్చు కాబట్టి ఈ ఆంతరిక సాధనలు చేసేటటువంటి కాలం ఈ కార్తీక మాసం కాబట్టి కృత్తిక నక్షత్రం యొక్క లక్షణం అగ్నిస్వభావం ఆ అగ్నిస్వభావం పౌర్ణమి పౌర్ణమి ఏమో అమృతవర్షిణి అగ్నిస్వభావమేమో తాపాన్ని కలగజేస్తుంది ఈ రెండు లక్షణాలని సమైనటువంటి స్థితిలో కలిగినటువంటి పరిస్థితి ఈ కార్తీకంలో కాబట్టి సాధనకి చక్కగా అనుకూలమైన కాలం ఇప్పుడు మీ ఇంటికి ఎప్పుడైతే ఎవరినైనా పంపించి ఏ పిల్లవాడిని పంపించైనా సరే రేపు పంచదార డబ్బా పట్టారు ఆ ఇంట్లో ఉంటుందంటే ఆ పిల్లవాడు తెల్లని వస్తువు కోసం వెతుకుతాడు అలాగే మీరు కూడా శివుడిని వెతకాలి అంటే ఎక్కడో వెతికితే కనపడదు కాశీలోనా రామేశ్వరంలోనా అంటే అవన్నీ అంశీభూతాలు విభూతులు యథార్థమైనటువంటి శివ స్థితిని శివత్వాన్ని చిదానందరూప శివోహం శివోహం నీ అంతఃకరణంలో నీ హృదయస్థానంలో నీ తెలివితో తెలివిని మాయించేటటువంటి పనిలో భాగంగా శివదర్శనం కలుగు అదే లక్షణాన్ని ఈ కందార్థంలో స్పృశిస్తున్నారు ఎలాగైతే చిన్నపిల్లవాడు పంచదార డబ్బా కనుక్కోవడం ఎంత సులభంగా చేస్తాడో నీవు అంత సులభంగా బట్టబయలను దర్శించవచ్చు అది ఈ కందార్థంలో ఉన్న రహస్యం ఎంత కొద్దిగా ఊహ తెలిసినటువంటి వాడు ఎనిమిదేళ్ల పిల్లవాడిని మీ ఇంట్లోకి పంపించి బాబు పంజా దా పటరానన్నా అంటే తక్కువ పట్టుకొస్తాడు ఏ లక్షణాలు చూస్తాడు ముందు తెల్లగా ఉందా లేదా మృదువుగా ఉందా లేదా పట్టుకుంటే అలాగే నోటో వేసుకొని చూస్తాడు మధురంగా ఉందా లేదా నిర్ణయం చేసేసాడు ఇదే పంచదార తెచ్చేసాడు సులభమైనా కాదా అంత సులభంగా తెలివిని తెలివితో పోగొట్టవచ్చు అంత సులభంగా ఎరుకను విడవచ్చు అంత సులభంగా బయలును దర్శించవచ్చు అని ఈ ఉపమానాన్ని స్వీకరించాడు ఇది భౌతికమైన ఐహికమైనటువంటి ఉపమానాన్ని సేకరించినట్టు కనపడింది ఇక పారమార్థికానికి సంబంధించిన ఉపమానం వెనువెంటనే వేశాయి తెలివి శరీర జగంబులు కల వస్తువు బిందువనుచు ఇది పారమార్థిక ఉపమానం నీకు తెలివి ఉందా లేదా ఇప్పుడు అన్నింటి గుర్తుపడుతున్నావు కదా గుర్తుపడుతున్నావు అంటే తెలివి ఉన్నట్టు గుర్తుపట్టలేకపోయామంటే తెలివి లేదండి అంతే కాబట్టి తెలివి ఉందా లేదా తెలివి ఉంది శరీరం ఉందా లేదా ఉంది కదా తెలివి పనిచేస్తుందంటే శరీరం ఉన్నట్టే శవానికి తెలివి లేదు కాబట్టి శరీరం జగత్తుందా లేదా ఆ జగత్తు కూడా ఉంది ఈ మధ్య అందరూ కూడా ఇదే చెప్తున్నారు ఏమంటే మాకు జగత్తుందని చెప్పి చెప్తు తోస్తుంటే మీరే జగత్తు లేదంటారు ఏంటంటే జగత్తు లేదని ఎవరు చెప్పారు ఉంది ఎలా ఉందో తెలియాలి నేను ఎలా లేదో తెలియాలి ఎలా ఉందో ఎలా లేదో తెలియటమే తెలివి ఏ కాలంలో ఉంది ఏ కాలంలో లేదు ఏ లక్షణంతో ఉంది ఏ లక్షణంతో లేదు ఏ స్థితిలో ఉంది ఏ స్థితిలో లేదు ఏ లక్ష్యంలో ఉంది ఏ లక్ష్యంలో లేదు ఇలా తెలియటాన్ని తెలివి అన్నాం అంటే అర్థం ఏమిటంటే ఒక చిన్న పిల్లవాడికి చాలా పెద్ద పని అప్పజెప్పామనుకోండి అంటే ఐదేళ్ల పిల్లవాడికి బ్రహ్మాండమైనటువంటి పర్వతారోహణ కైలాస పర్వతారోహణ కైలాసగిరి పరిక్రమ అనే పని అప్పజెప్పామనుకోండి చేయగలుగుతాడా చేయలేడు కదా ఎందుకని అది తెలివి లేదు ఎనభై ఏళ్ళ ఆయనకి కైలాస పరిక్రమ చేయమన్నాం అనుకోండి శక్తి లేదంటారు వాడికేమో ఎనిమిదేళ్ల పిల్లవాడి లోపల ఉన్నవాడికి తెలివి లేదు ఎనభై ఏళ్ల వాడికేమో శక్తి లేదు కాబట్టి ఇప్పుడు తెలివి ఉండాలి శక్తి కూడా ఉండాలి ఈ రెండు కలిస్తేనే మనం ఏమైనా పరిణామాన్ని సాధించగలం కాబట్టి ఈ రెండు ఉండే కాలం ఎనిమిది నుంచి ఎనభై ఎనిమిది నుంచి ఎనభై వరకు చాలదా మానవుడు మోక్షాన్ని పొందడానికి చాలా ఎక్కువ సమయం చాలా చాలా ఎక్కువ సమయం పరమహంస అంటారు సద్గురువు సరి అయిన తార చెల్లితే ఆరు నెలలు మోక్షం పొందడానికి చాలా ఎక్కువయ్యా అంటారు భగవాన్ రామకృష్ణ పరమహంస అటువంటి మహనీయులు నడయాడినటువంటి భూమిది కాబట్టి తెలివి శరీరము జగము ఈ మొత్తం వస్తువులే కదా జగత్ వస్తుమయమే శరీరం వస్తుమయమే తెలివి కూడా వస్తుమయమే ఈ మూడు కలిసి తెలివేమో బ్రహ్మ పదార్థం శరీరమేమో నవ నిర్మితం జగత్ అంటావా అష్టప్రకృతి నిర్మితం అష్టప్రకృతులు ఈ సత్తధాతువులు ఈ రెండింటినీ అనుసంధానపరుస్తున్నది తెలివనే చైతన్యమనే బ్రహ్మ పదార్థం ఈ మూడు వస్తువులే వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయట బిందువు నుంచే వచ్చినాయట కాబట్టి బిందువునందు నుంచి ఈ తెలివి ఈ శరీరము ఈ జగత్తు వచ్చినాయని తెలుసుకోవచ్చు కదా కాబట్టి ఈ మూడు లక్షణాలతో బిందువుని కనిపెట్టవచ్చు కదా మూడు లక్షణాలతో పంచదారినట్లా ఆ పిల్లవాడు కనిపెట్టాడో నువ్వు కూడా ఈ మూడు లక్షణాలతో బిందువు అని తెలుసుకో ఎక్కడెక్కడైతే తెలివి యొక్క ప్రభావము గమనించేవో బిందువు శరీరం యొక్క ప్రభావం గమనించేవో బిందువు జగత్తు యొక్క ప్రభావాన్ని గమనించావో బిందువు తెలివి స్థానంలో బిందువు శరీర స్థానంలో బిందువు జగత్ స్థానంలో బిందువుని పెట్టు ఎందుకని అంటే ఆ బిందువు అనే మూల స్థితి నుంచే ఈ మూడు ఉత్పన్నమైనవి పంచదార అనే వస్తువుకి తెల్లదనం మృదుత్వం మధురత్వం ఆ మూడు లక్షణాలు ఉన్నాయి పంచదార ఏమైనా నేను తెల్లగా ఉన్నాను నేను మృదువుగా ఉన్నాను నేను మధురంగా ఉన్నాను అని తెలియ చెప్పిందా చెప్పలేదుగా దానికి నోరు వాయాలేదు కానీ గుర్తించినటువంటి ద్రష్ట ఎవరైతే ఉన్నాడో ఎనిమిదేళ్ల పిల్లవాడైనా ఐదేళ్ల పిల్లవాడైనా ఎనిమిది నెలల పిల్లవాడైనా ఎనిమిది రోజుల పిల్లవాడైనా తల్లి గర్భంలో ఉన్నవాడైనా ద్రష్ట ఉన్నాడు ఎనభై ఏళ్ల వాడైనా ఆఖరి శ్వాసవాడైనా పూర్ణాయుర్దాయవంతుడైనా కడకు శరీరాన్ని విడిచేవాడు ద్రష్ట వాడు నేను ఈ ద్రష్ట తెలివి స్వరూపుడు వీటి స్వరూపమే తెలివి గుర్తించడమే వాడి పని గమనించడమే వాడి పని ఉండడమే వాడి పని ఇప్పుడు నేనుకు మూడు లక్షణాలు చెప్పాను ఏమిటది గుర్తిస్తాడు గమనిస్తాడు ఉంటాడు ఇంతే కానీ మనం నేను నేం చేసాం గుర్తించాడు గుర్తించిన తర్వాత అట్లా ఉండొచ్చుగా వ్యవహరించడం మొదలు గమనించాడు గమనించిన తర్వాత అట్లా ఉండొచ్చుగా భోగించాడు వ్యవహరించాడు భోగించాడు ఊరకుంటాడు కదా అసలు నేను ఎలా ఉందట ఊరకున్నది కాబట్టి ఏం చేశాడు గుర్తించాడు గమనించాడు ఉంటాడు ఊరకుంటాడు అనమాట ఈ ఊరకు ఉండకుండా వీడు ఏం చేశాడు ఇప్పుడు అది అయ్యాడు భోగించిన తర్వాత ఏమయ్యాడంటే ఏ సుఖ దుఃఖాలు లభించినయో ఆ సుఖదుఖములే నేను అనుకున్నాడు కాబట్టి సద్వస్తువుగా చూస్తే మూడు లక్షణాలు ఉన్నాయి ఆ సద్వస్తువుకి ఏమిటది గుర్తించుట గమనించుట ఊరకుడుట దానికో ప్రతిబింబం ఏర్పడింది అది చిద్వస్తువు ఆ చిద్వస్తువుకి ఏముందట వ్యవహరించుట భోగించుట అది అయిపోవుట యద్భావం తద్భవతి ఆ ఫలమైనటువంటి సుఖదుఖ రూపాన్ని పొందండి స్వరూపం మరపకుపోయి స్వరూపం మరపకుపోయి సుఖదుఖరూపం వచ్చేసి అది సద్వస్తువు ఇది చిద్వస్తువు ఏదైనా సద్వస్తువు అని చెప్పాలన్నా చిద్వస్తువు అని చెప్పాలన్నా తెలివి ఉండాలా వద్దా ఇప్పుడు తెలివి కదా కాబట్టి ఈ సద్వస్తువే కదిలితే చిద్వస్తువు కదిలిన తర్వాత నిర్ణయం చేసింది వ్యవహారాన్ని భోగాన్ని ఫలాన్ని నిర్ణయం చేసింది కాలంలో ఆనంద వస్తువై సత్తు చిత్తు ఆనందం సత్తు చిత్తు ఆనందం నిర్ణయ కాలంలో ఆనంద రూపుడవు వ్యవహార కాలంలో చిద్రూపుడవు ఉనికిగా సద్రూపుడవు ఈ మూడింటికి ఆధారమైన జ్ఞానము జ్ఞాత జ్ఞేయము ఏ ఏకమైనటువంటి ద్రష్ట ఒకడే తెలివి చైతన్యం జ్ఞానం సాక్షి జీవుడు ఆత్మ బ్రహ్మ మరి ఇప్పుడు ఈ తెలివిని దేంతో మార్చాలి తెలివితోనే మార్చాలి వేరే లాభాన్ని అంటే అర్థం పంచదార డబ్బా బదులు ఆ పిల్లవాడు ఉప్పు డబ్బా పట్టుకొచ్చాడు అది కూడా తెల్లగానే ఉంటుంది అది కూడా పట్టుకుంటే కొద్దిగా మృదువుగానే ఉంటుంది కానీ తిని చూడలేదు తిని చూడకపోవడం వల్ల ఏమైంది రెండు లక్షణాల వరకే వెళ్ళాడు మధురమో లవణమో తెలియలేదు తెలియకపోవడం వల్ల ఏమయ్యాడు వెంటనే ఆ పంచదార డబ్బా బదులు ఉప్పు డబ్బా పట్టుకుంటాం మనం కూడా ఇప్పుడు అలాగే చేశాం ఆ బ్రహ్మ పదార్థం యొక్క అంచనా మనకి తెలియలే ఎందుకని గుర్తించమన్నారు గుర్తించావు గమనించమన్నారు గమనించావు ఊరకుండమన్నారు ఊరకుండలేదు ఊరకుండక గుర్తించిన జగత్తు గమనించినటువంటి శరీరం వరకు మాత్రమే పరిగణలోకి తీసుకుని భోగివై యోగి యోగ లక్షణాన్ని పోగొట్టుకున్నాను జ్ఞాన లక్షణాన్ని పోగొట్టు పంచదార బదులు ఉప్పు తెచ్చువు ఇప్పుడేమంటున్నావు అయ్యో నా జీవితం ఉప్పు గొడవ అయిపోయిందండి నేను యాక్చువల్గా పంచదార మధురత్వాన్ని ఆస్వాదిద్దామని వచ్చాను కానీ ఈ ఉప్పు కషాయం అయిపోయినంతా నా జీవితం రోష కషాయం అయిపోయింది గుణ కషాయం అయిపోయింది గుణమాన్యంతో తయారైన కషాయం అయిపోయింది వేదనాభరితమైన కషాయం అయిపోయింది ఈ జీవితం పుచ్చుకోవాలంటే వీలుకోకుండా ఉంది ఎప్పుడు పోతుందా ఈ జీవితం ఎప్పుడు మారుతుందా ఈ జీవితం అని వేదనల మధ్యలో రోష కషాయిత నేత్రాలతో ఉన్నానండి నేను అభిమానం అనే కషాయని బాగా పుచ్చుకున్నానండి అన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా మన జీవితంలో గమనిస్తే ఆ తెలుపు ఆ మృదుత్వము ఆ మధురత్వము సాత్విక లక్షణాలు ఒక్క మధురత్వం అనే లక్షణాన్ని తీసాం లవణాన్ని పెట్టాము అదే స్థానంలో అది కూడా తెల్లగానే ఉంది అది కూడా మృదువుగానే ఉంది కానీ మధురం స్థానంలో ఏం చేసామంటే ఉప్పు పెట్టాం పెట్టేటప్పటికేమైంది అంతా మారిపోయింది మారిపోయి సత్వగుణ స్థానంలో రజోగుణ స్థానం వచ్చేసింది ఎప్పుడైతే రజోగుణ స్థానం వచ్చిందో దీన్ని వెనక్కి తీసుకుని సత్వగుణ స్థానంలో నిలబడితే అసలు ఇబ్బంది ఏం లేదు కానీ ఈ ఉప్పు కషాయానికి మిగిలిన ఐదు రుచుల్ని జోడించాం మనకు ఆరు రుచులు కదా ఈ ఉప్పుతో సహా కలిపి మిగిలిన ఐదు ఏమిటవి పులుపు వగరు చేదు ఈ లక్షణాలను కలిపామనుకోండి ఇవి దేనికి కలపవచ్చు అంటే కారం నాలుగో లక్షణం కారం ఐదో లక్షణం లవణం ఉప్పు ఈ ఈ మిగిలిన నాలుగు ఉప్పుతో జతకూడతయే కానీ మధురంతో జతకూడదు అంటే అర్థం పులుపు తీపి ఆపోజిట్ కారం తీపి ఆపోజిట్ చేదు తీపి ఆపోజిట్ వాగరు తీపి ఆపోజిట్ కానీ ఈ నాలుగు దేంతో జత కొడతాయంటే ఉప్పుతో జత ఈ నాలుగు బలమైన రుచులుగా పేరుపడ్డాయి బలమైన రుచులను ఎందుకన్నారంటే మనసులో బలమైన లక్షణాలన్నవి అందిస్తాయి కాబట్టి ఒక రకంగా సత్వగుణం కూడా బంధహేతువే కాని పోలిస్తే వీటితో పోలిస్తే అది సులభం దాన్ని విడిపించుకోవడం సులభం దానివల్ల సుఖం దానివల్ల జ్ఞానం ఈ రెండు ఉంటాయి అదే రజోగుణ ధర్మం బలంగా ఉందనుకోండి కర్మసంగతం ఏర్పడు దేహి అనేటటువంటి ఏ నేనైతే ఉన్నాడో ఏ తెలుగు స్వరూపుడైతే ఉన్నాడో ఏ జ్ఞానస్వరూపుడైతే ఉన్నాడో ఏ ప్రకాశస్వరూపుడై ఉన్నాడో ఏ సాక్షి స్వరూపుడైన నేనున్నాడో ఈ నేను సత్వగుణం వల్లనేమో సుఖ జ్ఞానాభిలాషల చేత దేహములో బంధితుడవుతున్నాడు రజోగుణం వల్ల కర్మసంగేణ దేహీనం కర్మసంగతం ఏర్పడుతుంది కర్మసంగతం అంటే ఏమిటండి ప్రారంధ కర్మ ఆగామి కర్మ సంచిత కర్మ అనే కర్మత్రయం రజోగుణ లక్షణంతో ముడిపడి కాబట్టి కర్మబంధం విడవాలి అంటే యాజ్ సింపుల్ యాజిక్ట్ చక్కగా రజోగుణాన్ని విడిచిపెట్టవయ్యా తెలుపు మృదుత్వము మధురత్వము ఈ మూడు లక్షణాలనే కాపాడుకో ఏమండి మెల్లగా చెప్తే ఎవరు చేస్తారండి పని పని కొరకు నువ్వేం చేసేవి ఇప్పుడు ఆ రజోగుణాన్ని పుచ్చుకోవడం మొదలుపెట్టే పని చెప్తే ఎవరు వింట మా మెత్త మెత్తగా మెల్లగా చెప్తే ఎవరు వింటారండి అన్నాడు మెత్తగా చెప్పకుండా ఎప్పుడైతే మృదుత్వాన్ని తనకు తాను ఈ అభ్యాస బలం వల్ల కోల్పోయాడు తెలివి ఏమైపోయిందంటే ఇప్పుడు మృదుత్వాన్ని కోల్పోయాం దీనికి మీకు ఉదాహరణ చెప్తా ఏమిటంటే అత్యంత సూక్ష్మమైనటువంటి పనికి అత్యంత సూక్ష్మమైనటువంటి పరికరం కావాలి తెలివి చాలా సూక్ష్మం కదా కాబట్టి ఆ తెలివిని బాగు చేయాలంటే మళ్ళీ తెలివి లాంటి సూక్ష్మమైనటువంటి పరికరమే కాదా మెదడులో నరాలని కొట్టాలనుకోండి ఆపరేషన్ చేయాలనుకోండి మామూలు కూరగాయల కత్తులు పనికిరావు అక్కడ ఆపరేషన్ చేయాలనుకోండి ఈ కూరగాయలు కోసే కత్తులు పనికిరావు కాబట్టి చాలా సూక్ష్మమైనటువంటి పనులు చేయాలి అంటే చాలా మృదువైనటువంటి పనులు కత్తి ఆ కత్తి చాలా మృదువుగా ఉంటుంది ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా మొక్కపోతుంది అది పనికిరదు మళ్ళా మార్చియాల్సిందే కాబట్టి మరి అప్పుడు అది మృదువుగా ఉందా లేదా అంటే దీనికి ఉదాహరణ ఉంది పత్తితో తయారు చేసిన దారం ఉంది పట్టుతో తయారు చేసిన దారం ఉంది పట్టుతో తయారు చేసిన దారం మృదువుగా కనపడుతుంది కానీ చర్మాన్ని కొయ్యాలంటే పట్టుతో చేసిన దారంతో చర్మాన్ని కోసేయొచ్చు అంత పదునుగా ఉంటుంది అది మృదువుగా ఉన్నా కాహా పత్తితో చేసిన దారంతో ఏమీ వేయలేము అర్థమైందండి చూడడానికి అందరూ కాటన్ చీరలు బాగున్నాయి కాటన్ వస్త్రాలు బాగున్నాయి మృదువుగా ఉంటారు కానీ కొండొకచో అవసరమైనప్పుడు క్షుర క్షురస్య ధార అంటుంది ఈ సూత్రం గుర్తు మానవుడికి తెలివి ఎలా ఉండాలయ్యా క్షురస్య ధారా అలా ఉండాలంటే క్షురిక అంటే కత్తి ఆ కత్తి వాదర ధారా అంటే పదును ఆ వాదర ఎంత బలంగా ఉండాలయా అంటే ఎంత ఖండితమైనదే ఉండాలయా అంటే ఎంత నిశితమైనదే ఉండాలయా అంటే ఎంత సూక్ష్మమైనదే ఉండాలంటే ఎంత సునిశ్చితమైనదే ఉండాలయా అంటే ఒక వేటుకి ఆ ఊర్ధ్వంలో ఉన్న మూలాన్ని ఒక్క దెబ్బకు ఖండించగలిగేటంత బలం ఉండాలి దాంట్లో అంత సునిశ్చితమైందే ఉండాలి అంత తీక్షణమైందే ఉండాలి అంత సూక్ష్మమైనదే ఉండాలి కాబట్టి సాధనలు ఎందుకోసమయ్యా నీ బుద్ధికి సునిశ్చితత్వాన్ని తీక్షణత్వాన్ని సూక్ష్మత్వాన్ని అందించడం కొరకు సాధన ఆ సాధన ద్వారా బుద్ధికి తెలివికి ఈ లక్షణాలు ఎప్పుడైతే వచ్చాయో మళ్ళీ మూడు లక్షణాలే చెప్పాము ఎందుకని అంటే పారమార్థికమైన ఉపమానం ఇక్కడ ఏమైరు తెలివి వస్తువు శరీరం అనే వస్తువు జగత్ అనే వస్తువు ఈ మూడు బిందు అనే మూలం నుంచే వచ్చాయని నీకు తెలియాలట నీ తెలివికి తెలియాలట అందుకు సాధనలన్నీ అదే నవావరణ రహస్యం కూడా బిందు త్రికోణ రహస్యం కూడా అదే శ్రీ విద్యలో చెప్పేటటువంటి బిందు త్రికోణ రహస్యం కూడా ఇదే అయితే ఏ విద్యలో ఆ విద్య ఆ విద్య ప్రధానంగా చెప్తారు దాని సాంప్రదాయ పద్ధతిగా చెప్తారు సూత్రంగా చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నావు దాని సారాన్ని ఎరిగి జీవించడం నేర్చుకోవాలి అంతేగాని దాంట్లో మునిగిపోయి పరిమితించబడకూడదు ఏ సాధన చేత సరే నువ్వు పరిమితించబడకూడదు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదని అచల పరిపూర్ణంలో రాజయోగంలో చెప్పినటువంటి కదార్థాన్ని ఎక్కడ అన్వయించాలి అంటే తెలివిని తెలివితో తీసేసినప్పుడు కనపడినటువంటి బయలును నిలబెట్టుకోవడానికి బయలు స్థితిలో ఉన్నది ఉండడానికి ఏ సాధన అవసరం లేదు అంతేగాని బుద్ధికి సూక్ష్మత్వాన్ని సునిశ్చితత్వాన్ని తీక్షణత్వాన్ని అందించడానికి పనికొచ్చే సాధనాలని చేయవద్దని నిరసించడం కాదు అసలు ఆ రకమైన తెలివే లేకపోతే తెలివిని తెలివితో తెలి తొలగించకుండా అడ్డ చేస్తావు ఇదేం చేత్తో తీసిపడేసే వస్తువు కాదు కాబట్టి తెలివనేది బిందువే సప్తధాతు నిర్మితమైన శరీరం కూడా ఆ బిందువు నుంచే వచ్చింది చాలాసార్లు చెప్పుకున్నాం తల్లి గర్భంలో ఏర్పడిన శుక్ల శణిత సంయోగమైన సంవిద్ బిందు యొక్క విరాడ్ రూపమే ఈ సప్తాతు నిర్మిత శరీరం ఆ అష్ట ప్రకృతులు మనసు బుద్ధి బుద్ధి మనసు బుద్ధి అహంకారము ఈ ఎనిమిది కలిపి అష్ట ఈ అష్ట కూడా ఒక్క చైతన్య బిందువు నుంచే వచ్చింది అదే సూర్యబిందువు అదే ఆదిత్య స్థానం ఆ ఆదిత్య స్థానము విరాట్ రూపం ఈ అష్టప్రకృతులు వ్యవహార రూపములు ఇప్పుడు నామ రూపాలు ఉన్నాయా అని మన ప్రశ్న పంచదారకి నామం ఉందే ఇప్పుడు ఎవరు పెట్టారు ఈ మూడు లక్షణాలు గుర్తుపెట్టినటువంటి పిల్లవాడు ఆ పట్టుకొస్తే అడిగాం నాన్న ఇదేండి నాన్న పంచదార అన్నాడు కాబట్టి ఇప్పుడు దానికి నామం ఎవరు పెట్టారు ఆ పిల్లవాడు పెట్టాడు ఆ ద్రష్ట పెట్టాడు ఆ రూపం ఎవరు పెట్టారు ఎవరు గుర్తించారు ఆ ద్రష్ట గుర్తించాడు కానీ ద్రష్టకున్న వాస్తవిక లక్షణం ఏమిటి సద్వస్తువు చిద్వస్తువు ఆనంద నిర్ణయం గుర్తించుట గమనించుట ఊరకుండుట అది సల్లక్షణం చిద్వస్తువు లక్షణం ఏమిటి వ్యవహరించుట భోగించుట సుఖదుఖ రూపం అవుట ఇక ఆనంద లక్షణం ఏమిటి అంటే నిర్ణయం బాగుంది బాగుంది ప్రియా ప్రియములు ఇది ఆనంద లక్షణం మరి ఇప్పుడు ఏమంటే నాకు ధ్యానం చేయడానికి సుఖంగా అనిపించడం లేదండి అనేవాళ్ళు లేరా అన్నారు ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే స్థిరంగా ఉండలేదు సుఖంగా ఉండలేదు కదలాల్సిందే ఏదో పని చేయాల్సిందే కనీసం మనసైనా అటు ఇటు పోవాల్సిందే అది నిలకడగా ఉండదు కాబట్టి ధ్యానం చేయమంటే ఒకే వృత్తి మీద ఒకే రూపం మీద ఒకే లక్షణం మీద ఒకే స్థితిలో తైలధారవత్ అవిచ్ఛిన్న తైలధారవత్గా మనసుని ప్రాణాన్ని శరీరాన్ని ఒకే సూత్రం మీద ఉంచడాన్ని ధ్యానం అంటారు ధ్యానం ధ్యానం ధ్యానం అంటే అర్థం ఇది కాబట్టి మనకి కరణములెన్ని త్రికరణములు మనోవాక్కాయములు ఈ మూడింటిని ఒకే సూత్రం మీద ఒకే లక్ష్యం మీద నిలబడానికి ధ్యానమని పేరు కాబట్టి ఈ మనోవాక్కాయములు పనిచేసేది ప్రాణసూత్రం మీద అంటే ప్రాణం లేకపోతే మనసు పనిచేయదు వాక్కు పనిచేయదు కాయము పనిచేయదు కాబట్టి అంతర్హితంగా ఉన్న సూత్రం ప్రాణసూత్రం ఈ సూత్రానికి బహిరంగ వ్యాపారం ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియ శ్వాసక్రియ అనేది బహిరంగం నిన్న చెప్పాను బ్రహ్మదండిలో పైనుంచి కిందకి రోజుకి ఇరవై సార్లు పైకి కిందకి తిరిగేదానికి ప్రాణమని పేరు సెరిబ్రో స్పైనల్ స్పాజమును పైకి కిందకి ఇరవై సార్లు కేంద్ర నాడీ వ్యవస్థలో ఏ శక్తి అయితే దానికి ప్రాణశక్తి అని పేరు అది మెదడు చిన్న మెదడు పెద్ద మెదడు మెడులాబ్లాంగేటా అనే భాగములలో తిరిగేటప్పుడు ఈశ్వరహంసలుగా పనిచేస్తుంది కాబట్టి ఈ జీవహంసలు ఆ ఈశ్వరహంసలు ఏ శక్తి ఆధారంగా కదులుతున్నాయో దానికి చైతన్యం అని పేరు దానికే ఆత్మ అని కూడా పేరు ఆత్మ యొక్క శక్తే చైతన్యం సాక్షిగా ఉంటే ఆత్మ వ్యవహరిస్తే చైతన్యం ఈ వ్యవహారాన్ని ఈ రీతిగా బిందు స్థానం వరకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాం ఏమైనా ఇప్పుడు నీ ప్రాణచలనమంతా నీ బ్రహ్మరంధ్రస్థానంలో ఉన్న అష్టదళ పద్మస్థానం నుంచే శరీర ప్రాణ మనోబుద్ధి చిత్త అహంకార చైతన్యములు కదులుతున్నాయి కాబట్టి బిందు స్థాన నిర్ణయం ఎక్కడుందట ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో భూమా స్థానంలో కాబట్టి అక్కడ దృష్టి నిలిపినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి యోగతారావళిలో చెప్పినటువంటి ఉన్మని మనోన్మని అవస్థలు ఏర్పడతాయి శంకర భగవత్పాదులు ఈ రీతిగా యోగ తారావళిలో బోధించారు ఇప్పుడు ఏమీ వెనక్కి తీసుకున్నాం తెలివిని వెనక్కి తీసుకున్నాం शरीरतादात्म्यता वनती अष्ट प्रकृत यादात्म्यताूडी उन्मनी मनोन्मनी अवस्थलो ब्रह्माुसंधानत ब्रह्म निष्ठ चेत महावाक्य निर्णयचेत अनाहतस्था आज्ञाचक्रस्था सहस्रार चक्रस्था शिमशुमारक భూమ ఈ రీతిగా అష్టదళ పద్మస్థానం వ్యాపకంగా చెప్తే శింషు మారక చక్రం పరిమితంగా చెప్తే అష్టదళ పద్మస్థానం ఇలా ఈ నాలుగింటికి సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములని పేరు నాలుగు ముక్తులు కూడా ఇలాగే ఉన్నాయి ఎవరైతే ఈ బిందుస్థానము నాకు చేరగలిగారో ఇహాన్ని పరాన్ని రెండింటిని దాని యొక్క మూలం వైపు తెలుసుకోగలిగారు అక్కడ నిలపగలిగారు వాళ్ళు జీవన్ముక్తులు తెలుపు మృదుత్వము మధురము కల వస్తువు చక్కెరనుచు కనుగొన్నట్లు ఆ తెలివి శరీర జగంబులు కల వస్తువు బిందువనుచూ కనుగొనరాధ నే తెలిపితే విని నమ్మ రాధా కనుగొనరాధ అన్నారు ఇప్పుడు కనుగొనరాధ అంటే ఏమైనా ఒక ఆట బొమ్మ లాగానో ఒక వస్తువు కుర్చీలాగానో మేజా లాగానో బల లాగానో బిరువ లాగాను ఏమైనా వస్తువుగా తీసుకొచ్చి చూపెట్టామా ఇప్పుడు తెలివికి అర్థమయ్యేటట్లు చేశాం ఇంకో ఉదాహరణ శివకేశవల్ల నచ్చించే ఈ కార్తీక మాసంలో అందరూ రోజు చేసేటటువంటి సులభమైన ప్రసాదం పాయసాన్నం పరమాన్నం అంటే పాలల్లో బియ్యాన్ని వేసి ఉడికించి దించేటప్పుడు దానికి మధురాన్ని కలిపి దించుతారు అది సులభమైన ప్రసాదం లఘువుగా చేస్తారు రెండో మనిషికి చెంచా వచ్చేటు చేస్తారు కిలోల కిలోలు చేసి తినకూడదు మధురం ఎప్పుడు పరిమితం తెలివి కూడా అవసరమైన చోట అవసరమైన పద్ధతిగా అవసరమైన రీతిగా వాడాలి వృధా చేస్తే మధుమేహ వ్యాధి వచ్చినట్టు అదే పనిగా మధురాన్ని తిన్నామనుకోండి అది ఎక్కువైపోయి ఆరోగ్యం బాడైపోతుంది కాబట్టి కొద్దిగా మధురం కూడా కొద్దిగా ఉంటారు అందుకని ప్రసాదం అన్నారు ప్రసాద బుద్ధి చాలా ముఖ్యమైనటువంటిది ఈ మాట ఎందుకంటున్నానంటే కనుగుణ రాధ అన్నారు ఇక్కడ ఆ పంచదార వేసేటప్పుడు తెల్లగా మృదువుగా ఉంది కదా అని ఉప్పు వేసామనుకోండి ఆ పరమాన్న లక్షణమే మారిపోతుంది మారిపోయి అది కూడా ప్రసాదమే అవుతుంది పొలకంగా మారిపోతుంది అయితే దానికి వ్యతిరేక ద్రవ్యమైనటువంటి పాలు పోసేటప్పటికేమైందంటే పాలు కాస్త విరిగిపోతాయి ఆల్రెడీ విరిగిపోతాయి బియ్యంలో పోసి ఉండేటప్పటికే బియ్యంలోనే లవణాలు ఉంటాయి భూగర్భంలోంచి ఏది పుట్టినా దాంట్లో లవణాలు ఉండక తప్పదు ఆ లవణ లక్షణం వెరగొట్టేస్తుంది మధుర లక్షణం కలుపుతూ ఉంటుంది పాలల్లో పంచదార కలిపితే పాలు పంచదార కలిసిపోతాయి విరిగిపోవు పాలల్లో లవణం కలిస్తే పాలు విరిగిపోతాయి పాలు సత్వగుణ లక్షణం కాబట్టి ఈ రజోగుణ ధర్మం వచ్చి కలిసేటప్పటికీ అంతా బద్దల బద్దలుగా విరిగిపోదు మన జీవితంలో మనుషులందరూ విడిపోవడానికి నువ్వు వేరే నేను వేరే ఈ భేద రజోగుణ లక్షణం పీడించి సుఖాన్ని పొందడం తమో లక్షణం సాత్వికం శాంతం మధురం కాబట్టి అది సాక్షిత్వానికి చాలా అవసరం కనుగొనరాధ అంటే అర్థం సాక్షిత్వం నుంచి చూడమని ఇందాకే చెప్పా గుర్తించుట గమనించుటూరకుండుట అంతే అక్కడి వరకు ఉంటే చాలు నీ జ్ఞానానికి ఏం ప్రమాదం నే తెలిపితే విని నమరాదా నమ్మర నమ్మమని అడుగుతున్నారు మన అభ్యర్థిస్తున్నారు దేశ అంటే ఈయన అన్ని అభూత కల్పనలు చెప్తున్నాడని నీకు అనుమానం వస్తుందేమో ఆయన చెప్పేదాని మీద అని అనుమానిస్తే అది తమో గుణ లక్షణం తెలివి చేయలుండ తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయరాపో ఇప్పుడు ఏం చేయాలట తెలుసుకున్నామండి సాక్షి అని తెలుసుకున్నాం మరి సాక్షి అతీతం అవడం ఎట్లా సాక్షి రహితం అవడం ఎట్లా నిర్వాణ స్థితిని దాటి దుర్యస్థితికి వచ్చామండి స్వరూపజ్ఞానం కలిగిందండి ఆత్మస్వరూపుడు అని తెలుసుకున్నామండి ఆత్మభావలో నిలకడ పొందేవండి మూడవ స్థలలోనూ నేను ఆత్మస్వరూపుడుగా ఉంటున్నానండి పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి కూడా అయ్యాడండి ఆత్మలక్షణాలన్నీ నేను ఇప్పుడు ఏకరవు పెట్టడం లేదు అవన్నీ మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఆ స్వరూప జ్ఞాన నిష్టలో ఉన్నాడండి ఉంటే ఏమైందట ఇప్పుడు అని అడుగుతున్నారు కనుగొన్నావు కనుగొంటే ఏమైంది అయిపోయిందా కనుగొంటే అయిపోలేదయ్యా బాబు ఏమిటా అది ఆ బిందువులో నాదమున్నది బిందువు ఉన్నది కళ కూడా ఉన్నది ఈ మూడు ఒకతోటే ఉన్నాయి అది బిందు స్థానంలో ఉన్నాయి మరి ఏం చేయాలడా నాదమును నిశ్శబ్దం చేయాలి కళని నిష్కళ చేయాలి బిందువుని రహితం చేయాలి ఈ పని చేయటానికి పరబ్రహ్మ నిర్ణయం అని పేరు ఇలా అయ్యేట్టుగా నువ్వు జీవించాలి ఏవండి నేను ఎందుకు జీవించాలి అని చాలామంది నిస్పృహతో అడుగుతూ ఉంటారు నిర్వేదంతో అడుగుతూ ఉంటారు నిరాశతో అడుగుతుంటారు నిరాశ తమోగుణం నిర్వేదం తమోగుణం నిస్పృహ తమోగుణం అది అజ్ఞాన ఫలం మానవుడు పుట్టినందుకు నీ లక్ష్యం ఏమిటంటే నాదం ఎలా నిశ్శబ్దం తెలియాలి కళ ఎలా నిష్కళ అవుతుందో తెలియాలి బిందు ఎలా రహితం అవుతుందో తెలియాలి మూల ఛేదం అయిపోవాలి ఊర్ధ్వమూలమాఖం అశ్వత్థం చందర్ణి వేద విత్ ఆ ఊర్ధ్వమూలం నుంచే నీకు ఆ చైతన్య స్రవంతంతా పనిచేస్తుంది ఆ బిందువు నుంచి చైతన్య స్రవంతంతా పనిచేస్తుంది బిందు అందందు కంపించుతుండును అంటుంది సిద్ధరామశతకం సిద్ధరామశతకాన్ని గనక ఎవరైతే అనుభవసారంగా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ సిద్ధరామశతకం యొక్క లక్ష్యం బిందువుని రహితం చేయడం నాదాన్ని నిశ్శబ్దం చేయడం ఎట్లా నిష్కళ చేయడం ఆ సూత్రాలని చెప్తుంది సిద్ధరామశతకం ఆ సూత్రాలని చెబుతుంది పెదకంద అర్థాలు కాబట్టి ఆ రెండింటినీ మనం అధ్యయనం చేసేటప్పుడు మళ్ళీ కిందకొచ్చి శరీర స్థాయిలో సాక్షి స్థాయిలో ఆత్మస్థాయిలో విచారణ చేయకూడదు వాటిని చాలా పై స్థాయిలో ఊర్ధ్వ మూలాన్ని పనిలో భాగంగా అధ్యయనం చేయాలి చిన్న కంద చక్కగా మాటగా సూత్రంగా సూచనగా లక్ష్యాన్ని చాలా తేలికగా అందించేస్తుంది నీకు అవగాహన అయ్యేట్టు చేసేస్తుంది నీ జీవిత లక్ష్యాన్ని నీకు బోధపడేట్టు చేసేస్తుంది ఎలాంటి మానవుడైనా సరే దేని కొరకు జీవించాలో చెప్తుంది సూటిగా చెప్తున్నాడు మానవులంతా దేని కొరకు జీవించాలి నువ్వెందుకు పుట్టావు అని నేను వచ్చిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాను నాయన ఈ ప్రశ్న ప్రతిరోజు వేసుకో మహానుభావులు అందరూ వేసుకున్నారు పరమహంసలు దేశికులు ఎవరెవరైతే గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కో అని చెప్పారు చాలా విశేషమైన ప్రశ్న నేను ఎందుకు పుట్టాను ఎలా పుట్టాను అది జీవులన్నీ ఒక తీరుగానే పుట్టాయి అది ఏం పెద్ద విశేషం కాదు ఎలా పుట్టానో తెలుసుకోవడానికి అది అంశం ఏం కాదు ఎందుకు పుట్టావు ఇది చాలా ముఖ్యం ఎందుకు పుట్టావో ఈ కదార్థంలో చెప్తున్నారు మానవుడు తెలివి స్వరూపం నిస్వరూపం తెలివి ఆహార నిద్రాభయమైథునంచ పశుభిర్నరాణం ఏ తత్సమానం ఆహారము నిద్ర భయము పునరుత్పత్తి అన్ని జీవులకు మానవులకు సమం ఏమితాడా అధికో విశేష ఏమిటి వివేకశ వివేకం ఒక్కటే మానవుడికి అధికము కాబట్టి నీ స్వరూపం ఏమిటయ్యా వివేకం తెలివి కాబట్టి దాని లక్షణం ఏమిటి గుర్తించడం గమనించడం కోరకుండటం అలా ఎప్పుడైతే ఉన్నావో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని కూడా వచ్చిందట ఆ పని ఏమిటంటే ఈ తెలివిని పట్టి తీసివెయ్యరని ఈ పని కోసం పుట్టేవు నాయన నువ్వు మరలా పుట్టకుండా ఎలా ఉండాలండి ఈ పని అయిపోతే మళ్ళీ పుట్టాల్సిన పనిలేదు జన్మరాహిత్యం యొక్క రహస్యాన్ని కదార్థంలో ఇలా చెప్పారు ఏమండి నేను ఎందుకు పుట్టాను ఈ పని కోసమే పుట్ట ఇంకే పని కోసం పుట్టాల ఏమిటా పని తెలివి చేతనే బయలుండ తెలిసి తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయాలట ఎట్లా తీసేయాలట పోని తిరిగి రాకుండా పోగొట్టాల పోగొట్టేస్తే ఏమంటే కాబట్టి జన్మ దుఃఖం జారా దుఃఖం జాయా దుఃఖం పునఃపున అన్నది యనా పుట్టడం దుఃఖం పరిణమించడం దుఃఖం వృద్ధాప్యం దుఃఖం అనారోగ్యం దుఃఖం సంసారం దుఃఖం దుఃఖానికి ఎక్కడెక్కడుందా అని దుఃఖం యొక్క పాదును వెతికెట్ట మానవుడు వెతికితే అన్నింటిలోనూ దుఃఖ స్పర్శ కనబడింది మొదట ఒక చెప్పారు ఇవన్నీ తరితీపులు అన్నారంటే కాళ్ళు తీపులు పుడుతున్నాయి అండి నడిచి నడిచి నడిచి నడిచి కొండ అనుకోండి దర్శనం సంగతి దేవుడు ఎరువు కానీ ముందు కాళ కాళ తీపులు వస్తాయి ఆ కాళతీపులు వస్తే అవి తరి తీపులు ఆ తీ ఆ వేదన యొక్క తరి అంత్యమేయుడు తెలియాలట ఎందుకు వేదనాభరితంగా మన వ్రతాలు ఉపవాసాలు దీక్షలు వ్రతాలు అన్నీ పెట్టారయ్యా అంటే నీకు సత్యం తెలియాలి అని ఆ నిగ్రహం రావాలి అని ఆ అభ్యాసం రావాలి అని అభ్యాసోగ యుక్త అన్యగామిన మానవుడు అభ్యాసాన్ని యోగాన్ని విడిచిపెట్టకూడదు ఎలాంటి వాడైనా సరే అది మహనీయుడైనా సామాన్యుడైనా వారి జీవితాన్ని గమనిస్తే అభ్యాసం యోగం వారి జీవితంలో సహజమై కనపడాలి ఆ అభ్యాస స్థితిని ఆ యోగస్థితిని గుర్తుపెట్టి అతను మహానుభావుడని చెప్పవచ్చు ఆ రెండు లక్షణాలే నువ్వు మహానుభావుడువా సామాన్యుడువా నిరూపించే ఆ రెండు దేనికి ఉపయోగించాలంటే ఇప్పుడు ఈ రెండు కూడా చేయాలనే తెలివి కావాలి అభ్యాసం చేయాలన్నా తెలివి కావాలి యోగస్థితిలో ఉగల లక్ష్యమైనటువంటి సాక్షిత్వంలో ఆత్మస్థితిలో బ్రహ్మస్థితిలో ఉండాలన్నా కూడా తెలివి కావాలి ఆ తెలివి నేను చేయాలంటే ఇప్పుడు తెలివి చేతనే పట్టి తీసివేయాలంటీనికో ఉపమానం ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి దీనిని ఐహికంగా వాడటం ఎక్కువైపోయింది రజోగుణ తమోగుణాలతో వాడటం ఎక్కువైపోయింది వేధించి వేదనకు గురి చేసి తాను అనుకున్న స్వార్థాన్ని పొందడానికి వాడుతున్నాను చాలా ఉత్తమ సూత్రాన్ని చాలా అధమమైన నిమ్నమైన స్థితిలో వాడుతున్నాం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే సుశ్రుతుడు ఆనాటి కాలంలో రెండు ముళ్ళతో కంటిలో ఉన్నటువంటి పొర ట్రాక్ట్ ఆపరేషన్ అంటాం ఆ తెల్లని పొరని రెండు పదునైన ముళ్ళు తీసుకుని ఆ ముళ్ళతో ఆ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేశాడు సుశ్రుతుడనే మహర్షి ఎప్పుడో ఏనాడో ఇవాళ కాదు బిఫోర్ క్రైస్ట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం సుశ్రుతుడనే మహర్షి రెండు ముళ్ళని తీసుకుని కంటిలో అతి సూక్ష్మమైనటువంటి ఆపరేషన్ని ఆనాడు చేశాడు కాబట్టి పెద్ద పెద్ద ఈనాడు చెప్పుకున్న విజ్ఞాన విశ్వవిద్యా విద్యాలయాలు విదేశాలలో కూడా ఈ సుశ్రుత మహర్షి యొక్క విగ్రహం దాని కింద ఆయన చేసినటువంటి ఈ సంఘటన వ్రాయబడి ఉంటుంది హీఈస్ ది మాస్టర్ ఆఫ్ సర్జరీ అని పేరు ఆయనకు శస్త్రచికిత్స పితామహుడు అని ఆయనకు పేరు గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆయన కనిపెట్టే ఈ రెండు ముళ్ళు దానితో కంటిలో ఉన్నటువంటి తెర ఆ పొర తొలగించేసి దృష్టిని ప్రసాదించాడు అజ్ఞాన తిమిరాంధ జ్ఞానాంజనశలా కయా నిన్న చెప్పాను అజ్ఞానమనే పొర కంటికి అడ్డంగా వచ్చింది గురువు గారు ఆ కంటికి ఆపరేషన్ చేసినటువంటి సుశ్రుత మహర్షి ముల్లుతో ఆపరేషన్ చేసి శలా కంటే ముల్లు పొల్ల దానితో ఆపరేషన్ చేసి ఆ ఆ పొర తొలగించాడు తెలివిని తెలివితోనే మార్చాడు ఇదిగేట్టు చేశాడు తెలిసేట్టు చేసాడు అభిమానం నిరభిమానమయ్యేట్టు చేశాడు అభిమాన రహితమయ్యేట్టు చేశాడు దురభిమానమయ్యేట్టు చేయకూడదు దురభిమానం వస్తే దుర్యోధనుడు అవుతావు దకార శబ్దం మంచిది కాదు జీవితంలో అది దుఃఖం అది కూడా దకార శబ్దంతోనే ఉంటుంది దురభిమానము దుఃఖము ఎక్కడ దురభిమానం ఉంటుందో అక్కడ దుఃఖం తప్పదు కాబట్టి ఎప్పుడెప్పుడు నీ జీవితంలో దుఃఖం వచ్చిందో అక్కడక్కడలా ఓ సత్యం తెలుసుకోవాలి నీకు అక్కడ దురభిమానం ఉంది కాబట్టి దుఃఖం వచ్చింది అన్నాడు అభిమాన త్యాగం చేయి దుఃఖం పోతుంది యాజ్ సింపుల్ యాజెక్ట్ దుఃఖం పోవాలి అంటే ఒకే ఒక గొప్ప లక్షణం ఉంది అభిమాన త్యాగం చేయమని త్యాగం చేయి నేను నాది అన్న రెండు లక్షణాలు దాంట్లో ముడిపడ్డాయ్యా ఆ రెండు లక్షణాలని కనుక వదిలేసామంటే ఆ విషయంలో ఆ అంశంలో ఆ వ్యక్తితో ఆ సంబంధంతో ఇక జీవితంలో ఎప్పటికీ మళ్ళా దుఃఖం కలగదు శాశ్వత నివారణ ఔషధం అమృదోపమానమైనటువంటి ఔషధం అభిమాన త్యాగం వదిలేశా అయిపోయా వదిలేశానంటే అర్థం ఏమిటో చెప్పనా భీష్ముడు భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన భీష్ముడు దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు ఆ భీష్ముడు పూర్వకాలంలో మన పురాణ కాలం నుంచి కూడా ఆ చంద్రతారార్కం అని ప్రతిజ్ఞ చేసేవాడు అంటే అర్థం ఏమిట ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశిస్తున్నంత కాలం నేను దీనిని ఉల్లంఘించను అని చెప్పడం అయితే దాని మనకు ఆహానికి బలా ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు కాబట్టి మనం ఏదైనా త్యాగం చేయదలుచుకున్నప్పుడు ఈశ్వరుణ్ణి సాక్షిగా పెట్టుకుని త్యాగం చేయి ఈశ్వరార్పణం అని త్యాగించి ఈ గొడవలన్నీ పెట్టుకోమాక ఆ చంద్రతారార్కం గొడవలన్నీ పెట్టుకోకుండా నాయన ఈశ్వర నిన్ను సాక్షిగా పెట్టుకుని నా హృదయ సాక్షివి నీవే కాబట్టి నీకు నాకు భేదం లేదు కాబట్టి నేను నిన్ను సాక్షిగా పెట్టుకుని ఈ అభిమాన త్యాగం చేస్తున్నాను మరలా ఈ అభిమానాన్ని పొందాను అనేటటువంటి దానికి దానం అని పేరు ఇది కార్తీక మాసంలో దానం దానం అంటే అర్థం ఇందా అక్కడ దాకా ధ్యానం దాకా చెప్పే ఇప్పుడు దానం గురించి చెప్తున్నాయి దానం అంటే ఏమిటంటే అభిమాన త్యాగం నేను నాది అన్న రెండు లక్షణాలు ఏ ఏ అంశాలలో నీకు ముడిపడి ఉంటే అవన్నీ ఈ ఈ మాసంలో దానం చేయవయ్యా అన్న అంటే అర్థమేమిటి ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళకి దీపదానం చేయండి అన్నారు దీపదానం చేయండి అంటే మనం ఏం చేసాము ఏ మట్టి ప్రమిదో లేకపోతే వణికి రాని లేకపోతే ఓ ఇత్తడి ప్రమిదో లేకపోతే ఒక స్టీల్ ప్రమిదో ఇలాంటివన్నీ తీసుకున్నాం అది కాదు అక్కడ ఉద్దేశం నీకు నేను నాది అని దేంట్లో పనిచేస్తే దాంట్లో దీపం వెలిగించి వదిలించాలట అది త్యాగం చేయడం అంటే అభిమాన త్యాగం అనేది లక్షణంగా పెట్టి లక్ష్యంగా పెట్టి దానాన్ని పెట్టే కాబట్టి ఇవాళ రోజున మానవులు దానం చేసి అభిమానాన్ని పొందుతున్నారు నేను పది రూపాయలు ఇచ్చాను తెలుసా నా ఇంటి ముందుకు వచ్చి భిక్షాన్ దేహి అన్నవాడికి రూపాయి ఇచ్చాను తెలుసా మా అమ్మాయి పెళ్ళి వాడు ఆయన వచ్చి అడిగాడు ఆ మా అమ్మాయి బెళ్ళి అని అడిగితే పది రూపాయలు ఇచ్చాను తెలుసా వంద రూపాయలు ఇచ్చాను తెలుసా దసరా పండగ సందర్భంగా మా ఇంట్లో పనిచేసే అమ్మాయికి ఐదు వందలు తెలుసా ఇవన్నీ ఏమిటి అభిమాన త్యాగం అవుతుందా ఎలాగండి మానవ జీవితం దేని కొరకు వచ్చిందో ఆ లక్ష్యం పక్కకు పోయి తెలివి స్వరూపుడవు జ్ఞానస్వరూపుడవు అమృతస్వరూపుడవు నీ పనేమిటయ్యా ప్రతి క్షణం మానవుడు గుర్తుంచుకోవాలట ఈ సూత్రాన్ని తెలివి చేతనే పట్టి తెలివిని తీసి వెయ్యరపోని తిరిగి పద్ధతిగా మాయను మాయించాల తెలివి మాయ ఎరుక ఈ మూడు ఒకటే తెలివి మాయ ఎరుక నిద్ర మనసు ఏ పేరన్నా పెట్టుకో అదంతా అవతార మెహర్ బాబా మాట అన్నాడు ఇహమే పరమయ్య ప్రకాశించగా ఏమండి నాకు అభిమానం లేదని అహం లేదని నాకెట తెలుస్తుంది అండి అని అడిగారు ఆయన మీరేవో చెప్తున్నారు కదా అన్నీ నేను చేశాను అనుకోండి నిజంగానే అభిమానం పోయిందనుకోండి అహం పోయిందనుకోండి నాకెడ తెలుస్తుంది గుర్తు నాకెడ తెలుస్తుంది అనే అడగడానికి గుర్తు అని పేరు గురి అంటే లక్ష్యం గురి గుర్తు ఈ రెండు కలిపి తెలివని పేరు గురి గుర్తుకు కలిపి తెలివని పేరు కాబట్టి గుర్తు ఆయన ఏం ఒరే వెరివాడా చాలా సులభంగా ఆయన ఇహమే పరమై ప్రకాశిస్తుంది అన్నారు ఆ సింపుల్ లాజిక్ట్ ఎవరికైతే ఇహము పరంగా తోస్తుందో विमान त्यागम्तर दर्शनवाड़ो परमात्म दर्शनवा मुक्ति आ जन्म लोग अवतार मेहर बाबा जीवन मुक्त आवड़ा सुलभम मार्ग इहमे परम प्रकाश आ सर्वव्यापक स्वरूप ज्ञाना स्वप्रकाशा आत्म प्रकाशा ब्रह्म प्रकाशा జ్ఞాత యొక్క ప్రకాశాన్ని కుటస్థ ప్రకాశాన్ని చూచాడు అంతటా వ్యాపకమై ఉన్నది ప్రకాశం ఎవరు ఎవరికి ఏమి ఇచ్చారు ఎవరు ఎవరి దగ్గర నుంచి ఏం పొందారు ఎవరు ఎవరికి ఏం చేశారు ఎవరు ఎవరికి బాధ్యులు ఎవరు ఎవరిని ఏం చేస్తే ఏం అయ్యారు ఇదంతా నాటక దీప ప్రకరణం చక్కగా చెప్పింది సీతారామాజనే సింపుల్గా చెప్పింది నాటక దీప ప్రకరణం నువ్వు ఏం చేస్తున్నా ఆదిత్య ప్రకాశం సాక్షి ఆదిత్య ప్రకాశంలోనే అన్నీ జరుగుతున్నట్టు లీలగా ఉన్నాయి హేళగా ఉన్నాయి ఖేలగా ఉన్నాయి లీల హేలా ఖేళ మానవ జీవితంలో ఈ మూడు పదాలు తెలుసుకోవాలి సాత్వికం లీల రజోగుణం హేళ తామసికం ఖేళ ఖేల దాకా लीला नाटक सूत्र खेलन करी विज्ञान दीपांकुरी श्री विश्वेश मन प्रमोदन करंकार बीजाक्षरी इलामी अम्मवारी वर्णन आवड़े लीला नाटक सूत्र खेलन करी, करी विज्ञान दीपांकुरी अदी कार्तिक का दीपमेंटे समस्त विश्वा समस्त ब्रह्मा సమస్త సృష్టిని సమస్త జీవులను నాటక లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ ఆయా జీవులకు విజ్ఞానమనే దీపం అంకురించేటట్లుగా చేయడమే ఈ సృష్టి నాటకం అందులో భాగాన్ని జననాన్ని మారడం ఎంత భాగం గుర్తించడానికి వీలు లేనంత నువ్వు ఎప్పుడు పుట్టేవోజ్ లేదు ఎప్పుడు పోయేవోది లేదా అనంత సృష్టి ఆ మధ్యలో నేను ఇవాళ ఎంత వంట చేశానో తెలుసా నేను ఇవాళ ఎన్ని పనులు చేశానో తెలుసా నేను ఇవాళ ఎంతమందిని దర్శించానో తెలుసా నేను ఇవాళ ఎంత దూరం ప్రయాణం చేశానో తెలుసా నేను ఎన్ని దేశాలు తిరిగానో తెలుసా నాకు ఎంతమంది ఈ భూమండలం తెలుసో తెలుసా నేను ఎన్ని శాస్త్రాలు చదివానో తెలుసా నేను ఎంత అందగాడినో తెలుసా నీకు నేనెంత బలవంతుడనో తెలుసా నేనెంత ఐశ్వర్యవంతుడనో తెలుసా ఈ తెలుసా తెలుసా తెలుసా అని ఎవరికి చెప్తున్నావు అజ్ఞానం నీలో ఉన్న తెలివి స్వరూపానికి ఆ తెలిసి పని ఇతరులకు ఏం పని తెలివిని తెలివితో పోగొట్టడం పని నీకు తెలియకపోవడం పెద్ద అజ్ఞానం కాబట్టి అజ్ఞానం అజ్ఞానం అంటే అర్థం ఏమిటంటే తెలివి చేయలుండ తెలిసి అదేమో పూర్ణ జ్ఞానం అలా తెలియలేదు ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసి వెయ్యరపోని ఈ పని తెలియలే అది అజ్ఞానం ఇంతే అజ్ఞానానికి సంబంధించింది పూర్ణజ్ఞానానికి సంబంధించిన రెండు మాటలని కదార్థంలో ఇప్పించారు కాబట్టి దేశికులైనటువంటి వారు వారి దగ్గరకు వెళ్ళి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయడం అనే నేర్పుని సంపాదించాలట అది దేశకుల యొక్క కృపంటే పరమశివా ఏమని బోధీ నిర్ణయింతు దేశికబర్యుని కృప స్వామి నిర్భయానందరణు శరణు అలా దేశికవర్యుని కృపచేత తెలివిని తెలివిచేతనే బట్టి తొలగింపజేయుట తీసివేయరా పోని కనుగొనరాధ నే తెలిపితే విని నమరా దరి ఓ శ్రీగరుభ్యో నమ హరి ఓ నమదం ఓ నా Om Nasyam, Om Namadaya, Om Namiva Vasishyate, Om Sahana Vavatu, Sahana Vavatu, సహ వీర్యం కరవాధితమస్త మా విద్షావరై ఓ శ శాంతి స్వరు నిజగురు పరమురు పరగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుగ్యో నమ I need it all. Oh.